సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగ సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీ గారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం ప్రిటోరియాలో మొదటి రోజు దాదా అబ్దుల్లా గారి వకీలు ప్రిటోరియా స్టేషనుకు ఎవరినైనా పంపి నన్ను తీసుకు వెళతారని భావించాను నన్ను కలుసుకునేందుకు ఇతర భారతీయులెవరూ రారని నాకు తెలుసు ఎందుకనగా ప్రిటోరియాలో భారతీయుల ఇంట్లో బస నేను అబ్దుల్లా గారికి వాగ్దానం చేసి వచ్చాను ఆదివారం గనక ఎవరినీ స్టేషన్కు పంపడానికి వీలుపడదని వకీలు ఆ తర్వాత చెప్పాడు అప్పుడు మాత్రం నాకేమీ తోచలేదు ఎక్కడికి వెళ్ళటం హోటళ్లలో నన్ను ఉండనియరు పద్దెనిమిది వందల ఎనభై మూడు నాటి ప్రిటోరియా స్టేషను పంతొమ్మిది వందల పద్నాలుగు నాటి ప్రిటోరియా స్టేషను కాదు దీపాలు మసక మసకగా ఉన్నాయి ప్రయాణికులు కూడా ఎక్కువ మంది లేరు అందరూ వెళ్ళాక టిక్కెట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి టిక్కెట్టు ఇచ్చి ఎక్కడ బస చేయవచ్చునో అడుగుదామని ఆగాను ఎక్కడా కుదరకపోతే ఆ రాత్రి రైల్వే స్టేషన్లోనే ఉందామని భావించాను ఈ విషయం అడిగితే అవమానిస్తాడేమోనని భయం పట్టుకున్నది స్టేషను శూన్యం అయింది చివరికి నా టికెట్టు ఇచ్చి అది ఇది మాట్లాడసాగాను అతడు వినయంతో సమాధానం ఇచ్చాడు కానీ ప్రయోజనం శూన్యం ఇంతలో మా పక్కనే నిలబడి ఉన్న ఒక అమెరికా నీగ్రో మాటలు విని ఇలా అన్నాడు మీరీ ఊరికి కొత్తవారిలా ఉన్నారు ఇక్కడ మీకు మిత్రులెవరూ లేనట్టుంది నాతో రండి మిమ్ము ఒక చిన్న హోటల్కు తీసుకు వెళతాను హోటల్ యజమాని అమెరికా వాడు వారిని నేను బాగా ఎరుగుదును అతడు మీకు వసతి కల్పిస్తాడు రండి ఈ పిలవని చూసి మొదట నేను సందేహించాను కానీ తరువాత అతనికి ధన్యవాదాలు చెప్పి అంగీకరించాను అతడు నన్ను జాన్స్టన్ గారి హోటల్కు తీసుకువెళ్ళాడు అతన్ని చాటుకు తీసుకుపోయి నా సంగతి చెప్పాడు జాన్స్టన్ అంగీకరించాడు కానీ ఒక్క నియమం పెట్టాడు అందరితోగాక నా భోజనం నా గదిలోనే చేయాలన్నది అతడు పెట్టిన నియమం నలుపు తెలుపు భేదాలు నేను పాటించను కానీ మా హోటల్కు వచ్చేవాళ్లంతా తెల్లవాళ్లే మిమ్మల్ని వాళ్లతో పాటు కూర్చోబెడితే వాళ్ళు అవమానంగా భావిస్తారేమో వాళ్ళు లేచిపోతారేమో అది ప్రమాదం అందుకని ఇలా అంటున్నాను అని జాన్స్టన్ స్పష్టం చేసాడు ఈ రాత్రి ఉండరిచ్చినందుకు ధన్యవాదాలు ఈ దేశ పరిస్థితులు తెలిసాయి మీ కష్టం ఏమిటో బోధపడింది నా గదిలో భోజనం చేసేందుకు నాకు ఇబ్బంది లేదు రేపు మరో చోట ఏర్పాటు చేసుకుంటాను అని అన్నాను గది చూపించాడు లోపలికి వెళ్ళాను ఒక్కడినే ఉన్నాను ఏదో ఆలోచిస్తున్నాను భోజనం కోసం ఎదురు చూస్తుంటే జాన్స్టన్ స్వయంగా వచ్చి మిమ్మల్ని గదిలోనే భోజనం చేయమని చెప్పినందుకు విచారిస్తున్నాను భోజనశాలకు అంతా వచ్చారు వారితో మీ విషయం చెప్పాను మాకేమీ అభ్యంతరం లేదని వారంతా చెప్పారు రండి భోజనశాలలో అందరి సరసనా కూర్చొని భోజనం చేయండి ఈ హోటల్లో మీరెన్నాళ్ళున్నా ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు అని అన్నాడు ఆయనకు మళ్లీ ధన్యవాదాలు చెప్పి భోజనశాలకు వెళ్ళి తృప్తిగా కడుపు నిండా భోజనం చేశాను మరునాడు పొద్దున్నే వెళ్ళి వకీలు శ్రీ బేకరి గారిని దర్శించాను అబ్దుల్లా సేఠ్ ఆయనను గురించి అది కొద్దిగా చెప్పాడు అందువల్ల ఆయన నాకు చేసిన ఆదరణ చూసి నేను ఆశ్చర్యపడలేదు ఎన్నో కుశల ప్రశ్నలు వేశారు అమితంగా ఆదరించారు నా సంగతంతా ఆయనకు సవివరంగా చెప్పాను అంతా విని ఆయన బ్యారిస్టర్గా మీరు చేయవలసింది ఇక్కడ ఏమీ లేదు లోగడనే మేము మంచి వకీల్లను నియమించి ఉంచాము ఈ దావా చాలా కాలా నుంచి నడుస్తున్నది ఇది చిక్కులమారి దావా అందువల్ల అవసరమైన చోట్ల మీ సాయం తీసుకుంటాను మా క్లయింట్లకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలలో జరుగుతున్న కష్టాలు మీరు తొలగించవచ్చు వారి దగ్గర నుండి రావలసిన వివరాలు నేను మీ నుండి పొందుతాను ఇది చాలా ప్రయోజనకరమైన విషయం మీ బసను గురించి ఇంతవరకు నేను అడగలేదు పరిచయం అయిన తరువాత అడుగుదామని అనుకున్నాను ఇక్కడ వరణ వైషమ్యం విపరీతంగా ఉంది అందువల్ల మీ బోటి వారికి తేలికగా బస దొరకదు అయితే నేనొక పేదరాలిని ఎరుగుదును ఆమె రొట్టెలు అమ్ముకొని జీవించే ఇళ్ళాలు ఆమె మీకు అవకాశం కల్పిస్తుంది కొద్దిగా డబ్బు తీసుకుంటుంది అక్కడికి పోదాం దయచేయండి అంటూ లేచి నిలబడ్డాడు ఇద్దరం ఆమె ఇంటికి వెళ్ళాం ఆమెతో చాటుగా ఏదో మాట్లాడాడు వారానికి ముప్పై ఐదు షిల్లింగులు తీసుకొని భోజనం పెట్టడానికి ఆమె అంగీకరించింది బేకరు మంచి వకీలే కాక మతబోధకుడు కూడా ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నాడు ఆయన పని ఇప్పుడు మతప్రచారం చేయటమే వకీలు వృత్తి మానివేశాడు సిరి సంపదలు బాగా ఉన్నాయి ఇప్పటికీ మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయి ఆయన విశ్వాసం వాదన ఒకటే క్రైస్తవ మతమే ప్రశస్తమైనది జీసస్ ఈశ్వరుని ఏకైక పుత్రుడు మనుషుల్ని తరింపజేసే తారకుడు ఇట్టి విశ్వాసం వల్ల పరమ ప్రశాంతి లభిస్తుంది ఇదే ఆయన బోధకు సారం ప్రథమ దర్శనం అప్పుడే ఆయనకు తత్వబోధన గురించిన నా భావాలు చెప్పివేశాను నేను చెప్పిన దానికి సారం నేను పుట్టుకచే హిందువును అయినా నాకు హిందూ మతం అంటే ఎక్కువగా తెలియదు ఇతర మతాలను గురించి అసలే తెలియదు నిజానికి నా స్థితి ఏమిటో నాకు తెలియదు ఎలా ఉండాలో కూడా తెలియదు మా మతాన్ని గురించి చదవాలని అనుకుంటున్నాను యథాశక్తి ఇతర మతాలను కూడా పఠిస్తాను దాపరికం లేని నా మాటలు విని బేకరు చాలా సంతోషించాడు దక్షిణాఫ్రికా ఎందరి జనరల్ మిషన్కు నేనొక డైరెక్టర్ను నేను స్వయంగా ఒక చర్చి కట్టించాను అక్కడ నియమిత సమయాన మత విషయాలను గురించి ప్రసంగిస్తూ ఉంటాను నాకు రంగు లేదు నాతో పాటు ఇంకా మత ప్రచారకులు ఉన్నారు మేము ప్రతిరోజు ఒంటి గంటకు అక్కడ చేరి శాంతి మరియు జ్ఞానోదయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము మేము ప్రతిరోజు ఒంటి గంటకు అక్కడ చేరి శాంతి మరియు జ్ఞానోదయం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము మీరు అక్కడికి వస్తే సంతోషిస్తాను మా వారందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను వాళ్ళు మీ పరిచయం పొంది సంతోషిస్తారు మీకు చదవటం కోసం కొన్ని పుస్తకాలు ఇస్తాను క్రైస్తవమత గ్రంథాలలో గొప్పది బైబులే దాన్ని చదవమని సిఫార్సు చేస్తున్నాను అని అన్నాడు బేకరి గారికి ధన్యవాదాలు చెప్పి ఒంటి గంట ప్రార్థనకు తప్పక వస్తానని చెప్పాను అయితే రేపు మీ మీకోసం ఇక్కడనే వేచి ఉంటాను ఇక్కడి నుండి మన ఇద్దరం ప్రార్థనా మందిరానికి కలిసే వెళదాం అని అన్నాడు నేను సెలవు తీసుకున్నాను ఆలోచించేందుకు ఇప్పటిదాకా నాకు అవకాశం చిక్కలేదు జాన్స్టన్ గారి దగ్గరికి వెళ్ళాను వారికి డబ్బు చెల్లించి కొత్త ఇంటికి వెళ్ళాను అక్కడే భోజనం చేశాను ఆమె మంచి ఇల్లాలు ఆమె నా కోసం శాఖాహారం సిద్ధం చేసింది వారి కుటుంబంతో కలిసిపోవటానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు తరువాత నేను అక్కడి నుండి అబ్దుల్లా గారి స్నేహితుడిని చూసేందుకు వెళ్ళాను అబ్దుల్లా వారికి చీటీ వ్రాసి ఇచ్చాడు నేను వెళ్ళి ఆ చీటీ ఇచ్చాను మాకు పరిచయం అయింది ఆయన అక్కడ హిందూ దేశస్థులు పడుతున్న కష్టాలు చెప్పారు తన ఇంట్లో ఉండమని ఆయన నన్ను బలవంతం చేశారు నేను ధన్యవాదాలు చెప్పి ఇదివరకే బస ఏర్పాటు చేసుకున్నానని మనవి చేశాను మీకేమి కావాలన్నా అడగండి సంకోచించకండి అని ఆయన మరీ మరీ చెప్పారు సంధ్యా సమయం దాటింది ఇంటికి చేరి భోజనం చేశాను విశ్రమించి దీర్ఘాలోచనలో మునిగిపోయాను ప్రస్తుతం చేయటానికి పనేమీ లేదు ఈ విషయం అబ్దుల్లా గారికి తెలియజేశాను బేకరి గారు నాతో ఇంత స్నేహం చేయటానికి కారణం ఏమిటి వారి సహచరుల పరిచయం వల్ల ఒనగూడేదేమిటి క్రైస్తవ మతాన్ని గురించి ఎంతని చదవగలను హిందూ మతానికి సంబంధించిన గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి నా మతాన్ని గురించి తెలుసుకోలేకపోతే క్రైస్తవ మతాన్ని గురించి ఏం తెలుసుకోగలను యోచించి యోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను నా చదువంతా నిష్పాక్షికంగా ఉండాలి ఈశ్వరుడు చూపించిన త్రవణ బేకరి మిత్రుల బృందంతో పాటు సంచరించాలి నా మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోనిది ఇతర మతాల్ని అంగీకరించను అట్టి ఆలోచనే పెట్టుకోను ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా నిద్ర వచ్చేసింది రఘుపతి రాఘవ రాజరా sitara raghupati raghav raja ram patita pavana sitara raghupati raghav raja ram